విజ్ఞానమే ఉంటుంది గ్రామం పేరు చెప్పేసి ఏదైనా ఇంకో మాట దాని మీద చెప్పింటే చెప్పేసి అక్కడతో ఆ గ్రామం మాట పక్కన పెట్టేసి మార్గ విజ్ఞానమే ఉంటుంది అక్కడ ఇక్కడ ఎలా ఉందో తెలుసిన ఇక్కడ బ్రహ్మ తప్ప ఇంకా ఏమీ లేదు ఇక్కడ ఆ బ్రహ్మ ఇల్లాంటిది అలాంటిది సత్యం జ్ఞానమునంతం బ్రహ్మ అని మొదలుపెట్టి ఆ బ్రహ్మస్వరూపమును నిరూపించటం తప్పిస్తే ఇంకా ఏమీ చెప్పట్లేదు కాబట్టి అంటే ఏమిటి గ్రామస్వరూపమే నిరూపిస్తున్నారు తప్పిస్తే గ్రామానికి వెళ్ళే దారి ఏమీ చెప్పట్లేదు అన్నట్టుగా ఉంది కాబట్టి నువ్వు చెప్పిన దృష్టాంతంలో అలా ఉండదు ఇంకా మీకు అర్థమవుతుందండి లాజిక్ కాబట్టి ఇక్కడ బ్రహ్మ విజ్ఞానం మినహాయించి ఇంకా మరొక సాధనము వెళ్ళే ఉపాయం మార్గ మార్గాన్ని చెప్పిన విధంగా సాధనాంతరాన్ని బ్రహ్మని బ్రహ్మత్వాన్ని పొందాలి అన్నప్పుడు మరో సాధనం అవసరమైతే అటువంటి సాధనాంతరాన్ని ఉపదేశించాల్సిన సందర్భం ఉందా లేదా మరి ఉంది కదా మరి ఏమీ చెప్పట్లేదే సాధనాంతర విషయమైన విజ్ఞానము ఏమీ ఉపదేశించబడటలేదు కేవలము బ్రహ్మ గురించే చెప్పబడుతోంది దాన్ని చేరేటువంటి సాధనం ఏదీ చెప్పబడటలేదు దాన్ని ఏం తెలిసింది వీడి కొత్తగా చేరక్కర్లేదు ఆల్రెడీ బ్రహ్మయే అయి ఉన్నాడు అని మనకి స్పష్టమైపోతుంది ఒకడు అరుగు మీద కూర్చుని ఏడుస్తున్నాడు బోరువని ఏడుస్తున్నాడు ఏ నేను మా ఇంటికి చేరుకోవాలి నది దాటి మా ఇంటికి చేరుకోవాలి అని ఏడుస్తున్నాడు చీకట పడిపోతుంది నాకేమో ఏమీ ఉపాయం లేదు నేను మా ఇంటికి చేరుకోవాలి నది దాటాలి ఏడుస్తున్నాడు అది వాళ్ళిల్లే వాడు కూర్చున్నది వాళ్ళు ఇల్లే మరి వాడు అలా ఇంటికి ఏడుస్తున్నాడు అంటే చూన్నాడు భొంగరుగుతురు కదా అది పుచ్చుకొని ఉన్నాడు అందుకోసం ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే పెద్ద కోల అందరూ చెప్పి చూశారు నీ మొహం మీ మీ ఇల్లే రాయిదని చెప్తే కాదు నేను మా ఇంటికి నది దాటితే వాడికి ఎంత ప్లాన్ ఉంది నది దాటితే కానీ ఇల్లు రాదు యజ్ఞం చేస్తే కానీ బ్రహ్మ దొరకదు సో నది దాటి వెళ్ళాలి నేను అని చెప్పేసి ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే అప్పుడు ఒక తెలివైన వాడు ఏం చేశాడంటే మీరు అలా చెప్తే విండవాడు నేను దానికి ఉపాయం చూపిస్తాను అండి అని వాడిని చేపట్టుకుని దాని మీ ఇంటికి నేను తీసుకెళ్తాను అంటే మన నది దాటించు నేను దాటిస్తాగా నీకెందుకు అది థ్యాంక్స్ అండి అదే ఆ వాడు వెంట వీడు తడబడుతో బయలుదేరతాడు బొంగు మీద ఉన్నాడు కదా ఈయన ఏం చేస్తాడంటే పక్కనే ఉంది నది అక్కడికి ఒక నాలుగు అడుగులు తీసుకెళ్ళి ఆ నదిలో పడవలో కొంత కూర్చోబెట్టి ఆ పడవను రెండు మూడు సార్లు ఇలా గిరగిడా తిప్పి ఓ రెండు నిమిషాలు అయిన తర్వాత ఆ అవతల గట్టుకు చేరే దిగు అంటాడు అని వీడు అప్పుడు మళ్ళీ జాగ్రత్తగా నడత మీరు అమ్మయ్యా మా ఇల్లు చేరుకున్నాం రా దేవుడా అని వెళ్ళి అక్కడే మంచం వేసి ఉంటుంది దాని మీద వెళ్ళి మీరు పడుకుని నిద్రపోతుంది అది మన బ్రహ్మప్రాప్తి కూడా అలాంటిది అదే సంగతి కాబట్టి గ్రామము గంత దృష్టాంత ఇక్కడ చెప్పకు అని అంటున్నారు సో ఉక్త కర్మాది సాధనాపేక్షం బ్రహ్మ విజ్ఞానం పరప్రాప్త సాధనముపదిశ్యతే ఇది చేం పూర్తయింది మళ్ళీ ఇంకో పూర్వపక్షం ఈ పూర్వపక్షం అంటాడు అలాగేం కాదు దృష్టాంతం సరపడింది ఎలాగైతే మార్గ విజ్ఞానోపదేశ దృష్టాంతము గ్రామము గంత ఆ దృష్టాంతం అది సరిపడింది నువ్వు సరిపడలేదు నువ్వంటే సరిపడలేదు సరిపడింది ఎలాగంటే వీడు బ్రహ్మేం కాదు వీడు బ్రహ్మం చేరుకోవడం అంచేతనే బ్రహ్మను చేరుకోవాలంటే ఊరికే బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతమని తెలిసేసుకుంటే చాలదు బ్రహ్మం చేరుకోవడానికి కర్మ మార్గ విజ్ఞానం అని తెలుసుకుంటే సరిపడుతుందా సరపడదు వీటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది అదేవిధంగా బ్రహ్మ ఇలాగా అలాగా అని తెలిసేసుకుంటే పూర్తవ్వదు వీడు కర్మని చేసుకోవాలి ఆ కర్మ అనే ఆ సాధనాన్నే వేదం చెప్పింది ఇక్కడ చెప్పబోతేనేమి ఇంతకు చాలా చెప్పింది కాబట్టి ఆ కర్మ చెప్పిన ఉంది కదా ఉక్త కర్మాది కర్మా ఉపాసన రెండు ఉన్నాయి సాధనాలు ఆది శబ్దం చేతున్న ఉపాసన బోల్డున్నాయి ఇవన్నీ ఈ సాధనాలని పట్టుకుని వాటిని చేసుకుని ఆ కర్మాలను చేసుకుంటూ ఆ ఉపాసనలు చేసుకుంటూ దానికి ఈ బ్రహ్మ కూడా జోడించుకుంటే అప్పుడు మార్గ ప్రయాణాన్ని జోడిస్తే వీడు లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా వీడు ఆ పరప్రాప్తి అంటే పరం ఆప్నోతి పరబ్రహ్మను వీడు పొందుతాడు కాబట్టి సాధనోపదేశమేం లేదన్ను మనకు బ్రహ్మ విజ్ఞానంతో సాధన ఉపదేశము అంటే కర్మ ఉపాసనలు అనే సాధనముల యొక్క ఉపదేశము కూడా ఉన్నది కదా ఇది చేత్యత్వాన్ మోక్ష ఇత్యాదిన ప్రత్యుక్తత్వాత్ నువ్వు ఈ ప్రశ్న మళ్ళీ మొత్తం కొత్తగా తీసుకొచ్చావు దీనికి అంతకి సమాధానం ఇంతకు ముందే చెప్పాము అక్కడ కర్మకాండ దగ్గర చెప్పారు ఇక్కడే శిక్షా దగ్గర చెప్పారు ఇదంతా ఎలా అక్కడ నేను సంగ్రహంగా చెప్పేస్తున్నాను అదేమంటే చూడు అక్కడ చెప్పిన కర్మలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందు కోసం ఉద్దేశింపబడిన కర్మలు కావు నేను పరిచ్ఛిన్నుడైన జీవుడను నాకు ఈ కామను ఉంది ఈ కామను తీరాలంటే ఏం చేయాలి అని వాడు అడిగాడు వాడిని రాగి అని అంటారు రాగి అంటే ఇత్తడి రాగి ఆ రాగి కాదు రాగము గలవాడు అని అర్థం సో ఈ రాగి వచ్చి నాకు నేను ఐ వాంట్ గో టు హెవెన్ అర వాంట ప్రమోషన్ నాకు ఈ కామన సిద్ధించాలి ఏం చేయాలో చెప్పండి నేను అడిగాను అడిగితే వీడు చెప్పాడు ఈ కామనలు వేస్తాయా నీ స్వరూపం బ్రహ్మ అని చెప్పాడు అనుకోండి వాడు ఏమంటాడో తెలిసినా నువ్వెక్కడ దొరికేవా నాకు నువ్వు చెప్తావా నేను ఇంకో చూడక బామ్మంటావా అంటే సరే ఫోన్లో వీడు వచ్చిన రాక రాక ఓ శిష్యుడు వస్తే వీడి నువ్వు ఒక్కడిని ఎలా అని చెప్పే అలా కూర్చోవాలని చెప్పి వాడికి నువ్వు దుర్గా పాఠం రోజు పారాయణ చేసుకో పారాయణ చేసుకుంటే నీకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పాడు వాడు ఇంటికి వెళ్ళి పారాయణ చేసుకుంటారు అసలు వీడు చెప్పవచ్చుకున్నది ఏమిటంటే నీ స్వరూపం బ్రహ్మయ్య ఇటువంటి కామ్యకర్మలను ఉడికే చేసుకోకూడదు కామ్యకర్మల్ని మనం ఎక్కువ చేయకూడదు వీలైనంతలో కామ్య గృహస్థులకి తప్ప విలువకుండా కామ్యకర్మలు సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు వనప్రస్థ జీవితం గడిపే వాళ్ళు సన్యాసులు సన్యాసుల గురించే చెప్పడం అనవసరం సో బికాస్ దే ఆర్ సపోజ్ టు నాట్ టు ఫాలో ఎనీ కామ్యకర్మ ఏటా సో వాళ్ళకి కావ్యకర్మల్ని పక్కన పెట్టాలి క్రమక్రమంగా అని అలా ఉపదేశించాల్సిన మనిషి వీడు కానీ ఆ ఎగరవాడు రాగి కనుక రా రాగము కొలవాడు కనుక వాడికి ఓ కర్మను ఉపదేశించాడు అలాంటి కర్మలు అవన్నీ నువ్వు తీసుకొచ్చి బ్రహ్మ విజ్ఞానంతో ముడిపెట్టకు అని అక్కడ నిరూపించారు తర్వాత ఇంకొకటి చెప్తున్నారు నిత్యత్వాన్ మోక్షస్య మోక్షవాదులందరూ కూడా ముక్త కంఠంతో అంగీకరించే పాయింట్ ఏమిటంటే మోక్షం నిత్యము మళ్ళీ ఇవాళ మోక్షం వచ్చి నేర్పోయి దాన్ని మోక్షం అంటారు స్వర్గానికి ఇవాళ వెళ్ళి మళ్ళీ తర్వాత మళ్ళీ తయారయ్యాడనుకోండి దాన్ని మోక్షం అంటారా డుబాయ్ వెళ్తాడు వెళ్ళేసి వారం రోజుల్లో మళ్ళీ వాపసు వచ్చేసేదనుకోండి ఏమిటి లాభం వాడు ఎంత డబ్బు తీసుకొస్తాడు ఏమీ తీసుకున్నాడు పట్టుకెళ్ళింది కూడా ఖర్చు పెట్టేసుకొని వచ్చేస్తాడు అలాగే లాభం లేదు అక్కడైనా కొంతకాలం ఉండాలి ఇంకా మోక్షం అయితే ఇంకా అది పెర్మనెంట్ అయితేనే మోక్షం లేకపోతే ఎందుకంటే స్వర్గాదులు ఉండనే ఉన్నాయి కదా ఇదేదో మోక్షం అంటే స్వర్గానికి వెళ్ళడం రావడం కంటే ఇదేదో సుపీరియర్ అని కదా దీంట్లో ప్రవేశిస్తారు కాబట్టి మోక్షవాదులందరూ కూడా అంగీకరించే పాయింట్ ఏమిటంటే మోక్షము అంటే సంసార విముక్తి అది నిత్యము అని నువ్వు ఈ మోక్షము వీడు స్వరూపం కాదు వీడు కర్మచేతన ఈ మోక్షాన్ని సంపాదించుకున్నాడు అని నువ్వంటే ఎత్కృతకం తదనిత్యం ఏది కర్మ సాధ్యమో ఏది నువ్వు ఎఫర్ట్ చేసి సంపాదిస్తావో అది తప్పకుండా కొంతకాలం అయ్యేప్పటికీ చేయి జారిపోతుంది ఎంతకాలం ఉంటుంది అనే పాయింట్ ఆ ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఎఫర్ట్ తక్కువైతే తక్కువ కాలం ఉంటుంది ఎక్కువైతే ఎక్కువ కాలం ఉంటుంది సో కాబట్టి కర్మ మోక్షము అని నువ్వు అనడానికి కర్మసాధ్యము కర్మసాధ్యము అంటే అచీవ్డ్ బై ఎఫర్ట్ అని అర్థం కర్మ ఉపాసనల చేతన మనం అచీవ్ చేసుకునేది అయితే అది అనిత్యం అయిపోతుంది అనిత్యమైతే మోక్షమే కాదు కాబట్టి కర్మలకి ఆత్మస్వరూపంతో ఏమీ సంబంధం లేదని అది కేవలము అజ్ఞాన అవస్థైంది అవన్నీ వర్తిస్తాయని కనుక కర్మ సాధ్యమైనది మోక్షం కాదని ఈ విషయాలన్నీ మేము చాలా ఎలా వరేట్టుగా ఎప్పుడో చెప్పున్నాం కాబట్టి అవి ఓసారి గుర్తు చేసుకో శృతిశ్చ తత్ సృష్వా తదేవా ఇది కార్యస్థస్ తదాత్మత్వం దర్శయతి సో ఇంతే కాకుండా శృతి కూడా ఎలా బోధిస్తోంది మనకి ఈ శృతి ఇక్కడే శృతి ఏమను తత్ సృష్వా అత దేవాను సో ఈ కార్యమును కార్యము ఇంద్రియములు దేహము మధ్య మాంసము కార్యము అన్నాం ఇది సమష్టి వ్యష్టి సో ఈ వ్యష్టి తీసుకోండి ఈ వ్యష్టి కార్యమును సృష్టించి సమష్టిని సృష్టిస్తే వ్యష్టి కూడా సృష్టింపబడ్డట్టే సృష్టించి తత్సృష్వా దీనిని సృష్టించి దాంట్లో ఆ పరబ్రహ్మ ప్రవేశించినది అని సృష్టించే స్మృతి చెప్పింది ఇప్పుడు కార్యమునందు అంటే దేహేంద్రియ మనస్సంఘాతమునందు ఉన్నది ఎవరంటారు ఎవళ్ళు ప్రవేశించారో వాళ్ళు గృహంలో ఎవరుంటారు గృహప్రవేశం చేసిన వాళ్ళు ఉంటారు అలాగే యుద్ధంలో ప్రవేశించింది ఎవరు పరబ్రహ్మ ఇప్పుడు ఉన్నది ఎవరు జీవుడ ఒకవేళ నువ్వు జీవుడు అనుకున్నా ఈ జీవుని యొక్క యథార్థ స్వరూపము పరబ్రహ్మే అయి ఉండాలి తదాత్మత్వం దర్శేయతి సో ఈ తదాత్మత అంటే ఈ జీవుడు వస్తుత బ్రహ్మీభూతుడే బ్రహ్మస్వరూపుడే అనే విషయాన్ని ఆ ప్రవేశ శృతి మనకి స్పష్టంగా బోధిస్తోంది కాబట్టి శృతి చెప్పినటువంటి దాన్ని బట్టి కూడా మనం తీసుకోవాలి కానీ నువ్వేమో నీ స్వంత కల్పన చేస్తానంటే ఇక్కడ కుదురుతుంది పైగా మార్గ విజ్ఞానోపదేశమో అది యథార్థమైన దృష్టాంతం కానీ కాదు కాబట్టి ఇదో ఇలాగ మనం అర్థం చేసుకోవాలి తర్వాత అభయప్రతిష్టోపత్తే చూడండి అభయం ప్రతిష్టాం విందతేనుంది య్యే వైష ఏతస్మి దృశ్యేనాత్మ్యే నిలయనే నిరుక్తే భయం ప్రతిష్టాం విందతేనుంది అంటే ఎవడైతే తన స్వరూపము తాను ఇంతవరకు అనుకుంటున్నట్టుగా ఒక పరిచ్ఛిన్నమైన జీవుడు కాదనియు కేవలము దేహాదుల ఎందు దేహము మనస్సు బుద్ధి వీటి ఎందు ఉండే తన ఎందు తాను తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాననియో తన స్వరూపము పూర్ణమనియో ఎవరు తెలుసుకుంటాడో వాడు స్థితిని పూర్ణ స్థితిని కలిగి ఉంటాడు ఆ స్థితిలో భయమునకు కామన ఇంకో సందర్భంలో చెప్పారు ఇక్కడ భయాన్ని గురించి చెప్తున్నారు ఆ స్థితిలో ఇన్సెక్యూరిటీకి ఫియర్కి అవకాశమే లేదు అని చెప్పారు దాన్ని అభయ ప్రతిష్ట అభయస్థితిలో గట్టిగా నిలిచి ఉండుట ఈ అభయప్రతిష్ట సిద్ధించాలి అంటే వీడు వస్తుత బ్రహ్మస్వరూపుడే అయి ఉండాలి అది ఎలాగో చెప్తున్నారు అది సంగ్రహవాక్యం అది అభయప్రతిష్టోపత్తే వివరణ యది విద్యావాన్ స్వాత్మనోన్యత్ నశ్యతి త్రతిష్టాం వింద ఇది సార్ భయహేతో పరస్య అన్యస్య అభావాత్ ఈ ఆర్గ్యుమెంట్ మనం చెప్పుకున్నదే అక్కడ దాని ఊరికే ఆయన సంగ్రహంగా మళ్ళీ చెప్తున్నారు చూడండి విద్యావరణ అంటే ఆత్మజ్ఞాని ఈ ఆత్మజ్ఞానం ఉన్నాడు ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాని ఆత్మస్వరూపము కంటే భిన్నంగా మరి పదార్థమును దర్శిస్తాడా దర్శించడా అంటే ఆత్మజ్ఞాని ఆత్మ కంటే భిన్నంగా మరి దానిని దర్శించడు నేను మొన్న మీకు విషయ విషయ విభాగము కల్పితము అని మీకు నేను చెప్పాను కదా కాబట్టి ఆ చిదాకాశం ఉన్నది ఇప్పుడు మనం మీరు గమనించండి నేను ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అలవాటు ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక ఇట్ సంథింగ్ రిలేటెడ్ ది లైఫ్ కనుక చూడండి ఎక్స్పీరియన్స్ ఉన్నది మన జీవితం ఎక్స్పీరియన్స్లే కదండి సుఖాలను సుఖాలను అనుభవిస్తూ ఉంటాం దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం అన్ని ఎక్స్పీరియన్స్లే నిద్రలు ఎక్స్పీరియన్స్లే ఈ ఎక్స్పీరియన్స్లో రెండు అంశాలు ఉన్నాయి ఒక అంశం ఏమిటంటే ఎక్స్పీరియన్స్లో ద థింగ్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ది వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎక్స్పీరియన్సర్ సో నేను ఎక్స్పీరియన్సర్ని ఇది ఎక్స్పీరియన్స్డ్ అనే విభాగము మనకి కనపడుతూ ఉంటుంది అది ఆ ఎక్స్పీరియన్స్ యొక్క నార్మల్ లక్షణం మనం ఏం చేస్తాం ఆ ఎక్స్పీరియన్స్ యొక్క ఈ ఉపరితలంలో సూపర్ఫిషియల్గా కనపడే ఈ విభాగం ఏది కలదో అదే సత్యము అని స్వీకరిస్తాం అంచేతనే మనకి విభాగము అంటే డివిజను ఇట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ డివిజన్ ఉన్నంత కాలం భయం తప్పదు ఎందుకని ద్వితీయాద్వై భయం భవతి డివిజన్ ఎక్కడుందో అక్కడ భయం ఉంటుంది నా చుట్టూ నాలుగు ఉన్నాయంటే ఆ నాలుగింట్లో మూడు నాకు అనుకూలంగా ఉన్నా ఒకటి నాకు వ్యతిరేకం కావచ్చు ఇప్పుడు మీరు వెళ్ళి ఉద్యోగం చేసే చోట ఫలిం ఎందుకు మీకు వ్యతిరేకుడు ఎవడో హోళు ఉంటాడు సో మీరు ఒక్కరే మీ సొంత బిజినెస్ నడుపుకుంటున్నారనుకోండి మీకు ఇంకో వ్యతిరేకులు ఎవడో ఉండరు పోలండి ఆ దృష్టాంతానికి అలాగే పెట్టి సో ద్వితీయార్థులు భయం భవతి ద్వితీయ వస్తువు ఉంది అంటే భయం తప్పదు మీరు మోక్షం వైకుంఠంలో మోక్షం ఉన్నారనుకోండి వైకుంఠానికి వెళ్ళారు వైకుంఠానికి మీరు వెళ్ళేప్పటికీ మీ నేపరు మీ భావమరిది వీళ్ళందరూ అక్కడికి తయారయ్యారు భయం ఉంటుందా ఉండదా చెప్పండి ఉంటుంది భయం ఎందుకు ఉండదు పోనీ వీళ్ళు ఎవరూ రాలేదో అంతా అఫ్రీకా నుంచో అక్కడి నుంచో వచ్చారండి మా మా వాళ్ళు ఎవరూ లేరు అక్కడ అంటే పోనీ మీతో మిగతా వాళ్ళు ఎవరూ లేకపోయినా శ్రీ మహావిష్ణువు ఉన్నాడా చాలు ఆయనే భయహేతువు అయిపోతాడు జైవి జీవులను ఆయనే కదా కిందకు తోసేస్తా కాబట్టి ఆయనే భయహేతువు అయిపోతాడు ఏ అమ్మగారు ఆయనకి నెగిటివ్ రికమెండేషన్ ఇచ్చే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది ప్రొవైడెడ్ యూఆర్ యూ హార్ గుడ్ లుక్స్ షీ మే నాట్ అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ హర్ గుడ్ లుక్స్ you are you may be in trouble adeka dinda bhayam antade nanade inke enti insecurity eppudu thappadu kabati ee experience ane appudiki there is a division and there is fear but suppose you understand what is the matrix of this experience experience undu kada ee experience matrix evdi matrix ante dalsaka tammade what is the content dani moola dhatu emi ఎక్స్పీరియన్స్ అంటే అది జ్ఞానాత్మకంగా ఉంటుంది విజ్ఞాన రూపంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఏ ఎక్స్పీరియన్స్ అయినా విజ్ఞాన రూపంగా విజ్ఞానం ఎక్స్పీరియన్స్ ఏముంటుంది విజ్ఞాన రూపంగా ఉంటుంది ఆ విజ్ఞానంలో విజ్ఞేయము తెలియబడేది విజ్ఞాత తెలుసుకునేవాడు అనే విభాగం ఉంటుంది ఇప్పుడు మీరు మ్యాట్రిక్స్ అనేప్పటికీ ఆ విజ్ఞేయము యొక్క స్వరూపమేమి విజ్ఞేయం ఘటం అనుకోండి ఘటము యొక్క స్వరూపమేమి అంటే ఘటాకార వృత్తి ఘటాకార వృత్తి అంటే ఏంటి ఘటాకార వృత్తి అవచ్చన్న చైతన్యం ద అవేర్నెస్ కండిషన్ బై ద షేప్ ఆఫ్ ది పార్ట్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ దెన్ ఎక్స్పీరియన్సర్ అవడు అహం అనే వృత్తి చేత కండిషన్ కే ఎక్స్పీరియన్సర్ అని సో దిస్ అహం సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ డాట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ సో బోట్ ఆర్ షైనింగ్ In that space of consciousness Which is the reality Therefore, experience is not real The matrix of the The division of experience is not real The matrix of the experience Which is non-dual That alone is real Asatya la unna vadu Vadu jagatpani Atma Chetanyamandu prakashin chetu onte Oka mithya abhasala ga Sinimala antithadhi Alla darshi shto onte du Vadu bhaiya hai tu ve le du Aamidhanga ద్వితీయ వస్తు అభావ స్థితి ఎందు మీకు అభయప్రతిష్ట కుదురుతుంది కానీ నేను వేరే ఉన్నాను బ్రహ్మ వేరే ఉన్నాడు అంటే ఆ బ్రహ్మే నీకు భయమవుతుంది వేదం స్పష్టంగా చెప్పింది ఏ బ్రహ్మ నీకంటే భిన్నంగా ఉందని భావిస్తావో ఆ బ్రహ్మే నిన్ను కొంప ఉంచుతుంది ఆ బ్రహ్మే వీడికి భయహేతు అవుతుంది అంతే ఆ బ్రహ్మ శాపం ఇచ్చు లేకపోతే ఇంకో దుఃఖాన్ని కలిగించవచ్చు ఏదైనా చేయొచ్చు సో కాబట్టి అద్వైతమే సత్యము అని ఆ విధంగా మనం చూస్తున్నాం సోభయ హేతో పరస్య అన్యస్య అభావాత్ వీడి ఆత్మజ్ఞాన విషయంలో భయమునకు హేతువుగా ఉండే తనకంటే ఉత్కృష్టమైనటువంటి ఇతర వస్తువే లేదు కనుక వీడికి భయ అభయ ప్రతిష్ట పొసగుతుంది కాబట్టి వీడు వేరు బ్రహ్మ వేరు అనే పరిస్థితే లేదు వీడు బ్రహ్మరూపుడే భేదం అనేది లేదు అని ఆ విధంగా వివరిస్తున్నారు తర్వాత అన్యస్యచ అవిద్యాకృతత్వే విద్య అవస్తుత్వదర్శ అవస్తుత్వదర్శనోపత్తి అది తర్వాత ఇప్పుడు వీడున్నాడండి వీడికి జ్ఞానాన్ని బోధించారు మీరు జ్ఞానాన్ని బోధించగానే వాడు తన స్వరూపాన్ని తెలుసేసుకుని సంసార విముక్తి పొందేశాడు అంటే అర్థం ఏమిటి ఆ సంసారము అజ్ఞానకృతం అయ్యుంటేనే అలా కుదురుతుంది ఆ సంసారం యథార్థంగా వీడికి అంటిపెట్టుకుని ఉందనుకోండి జ్ఞానం చేత ఎందుకు పోతుంది ఇప్పుడు నా నడ్డు మీద బలి ఉందనుకోండి అయ్యా మీ నడ్డు మీద బల్లి ఉన్నది అని మీరు చెప్పారు ఓహో అలాగా అనే జ్ఞానాన్ని నేను పొందాను పొతుండది పోదు పోతుంది అలా కాకుండా లేకుండగా బల్లి ఉందని నేను భయపడుతున్నాను అప్పుడు మీరు వచ్చి అబ్బే మీరు మా కంగారు లేదు అని చెప్పారనుకోండి ఆ జ్ఞానం వల్ల బలిపోతుందో కదా పోతుంది బలిపోతుందంటే అర్థం ఏంటి బలి ఉందనే భ్రమ పోతుందని అర్థం బలి ఉండడం అంటే బలి ఉందో లేదో వీటికి దుఃఖాన్ని కలిగించేది బలి ఉందనే భావనే కాబట్టి ఇక్కడ అజ్ఞానం చేతను పోతోంది అంటే అది యథార్థము కాజాలదు అజ్ఞానం చేతనం పోతోంది అంటే అది అజ్ఞానకృతమే అవుతుంది కానీ యథార్థము కాజాలదు కాబట్టి ఇక్కడ విద్య చేతను అన్య భావన భేదభావన తొలగిపోతుందంటున్నారు కనుక విద్య చేతను విద్య అంటే జ్ఞానం జ్ఞానం చేత తొలగిపోతుందంటున్నారు కనుక ఆ భేదభావన అజ్ఞానము చేతను కృతము నిర్మితము అయ్యి అజ్ఞానము చేతను నిర్మితమైనటువంటిది అదే పోతుంది జ్ఞానం చేతనం అంటే అది యథార్థము కాదు అవస్తుత్వ దర్శనోపత్తి కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే తనకు ఉన్న బంధము యథార్థము కాదు అని తెలుసుకుని ఉంటాయి అంతే అంతకంటే ఇంకేం కాదు ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తా ఒక ఆయన ఉన్నారు హీ వాజ్ ఏ ఫ్రెండ్ టు అనదర్ పర్సన్ ఫర్ టెన్ ఇయర్స్ నేను బహుశా ఇంతకుముందు చెప్పుంటాను నీ దృష్టాంతం బట్ ఇంపార్టెంట్ దృష్టాంతం పదేళ్ళు ఇంకొకళ్ళతోటి కలిసిమెలిసి ఉండి వాడు ఒక బాగా ఫ్రెండ్గా ఉండేవాడు సడన్లీ వన్ ఫైన్ మార్నింగ్ హీ డిస్కవర్డ్ దట్ దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ కరెక్ట్ అవతలవాడు మోసగాడని ఈ ఫ్రెండ్షిప్ యథార్థం కాదు ఇదంతా కల్పనే దీంట్లో సారము లేదు అని డిస్కవర్ చేశాడు అది పోవడానికి ఎంతసేపు పడుతుంది ఆ క్షణంలోనే పోతుంది అది పోవాలంటే వీడు ఏం చేయాలి అంతకుముందు తనను పట్టేసి ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని పట్టేసి ఉండే ఆ ఫ్రెండ్షిప్ని సర్ఫు గిమ్ము వేసి బ్రష్ పెట్టి తోమాలాయే ఉన్నానండి ఏమక్కర్లేదు నేను ఈ ఆసక్తిని తప్పుగా పెట్టుకున్నాను ఈ ఆసక్తి సరికాదు అని తెలుసుకుంటే అప్పుడే పోయింది అంతే అది వందేళ్ల నుంచి ఉందంతే భయం వీడికి పదేళ్ల నుంచే భయం ఉందండి నేను అలాగే ఒక కేసు చూశాను ఒక ఒక ఒక వ్యక్తి తెల్లవారుసాము పాలు తీసుకురావడానికి వెళ్ళి అక్కడ మన రాజకీయ చైతన్యము కలిగినటువంటి ప్రజలు స్థాపించిన విగ్రహాన్ని చూసి జడుసుకుండేవి ఆ విగ్రహం చూస్తే ఒక చోరు లాగా భాషించింది ఆ విగ్రహం ఎందుకంటే అదేదో చాలా భయంకరంగా ఉంటున్నాయి ఆ విగ్రహాలు ఎక్కడా మనిషిని పోని ఉండవు అది మామూలుగా వెలుతుర్లో చూస్తేనే అది ఎవరా అర్థం కాదు కింద రాయాలి పెద్ద పేర్లతో రాజీవ్ గాంధీ అని రాస్తేదని తెలియదు అంత అవమానం అదే కానీ ఇంకోకట్లేదు ఈ విగ్రహాలు పెట్టడం అంత అవమానం అదే కానీ ఇంకోవట్లేదు ఎందుకంటే అది రాజీవ్ గాంధీ అనే సంగతి తెలియదు మీరు మా అల్వాలు వచ్చేప్పుడు చూసి ఉండాలి దాంట్లో ముసలి కల వద్ద తప్పిస్తే అతనిలో ఉండేటువంటి అతను శోభగా ఉండివారు అదేమీ లేదు విగ్రహాన్ని కింద రాయాలి కింద రాసి పెద్ద అక్షరాలతో రాస్తే ఓహో అని మనం అనుకోవాల్సి ఉంటుంది అనుకుని ఆ తర్వాత పోలికలు ఏమైనా చూసుకోవచ్చు ఏమైనా కనబడితే ఎని అలాంటి విగ్రహాన్ని ఒకదాన్ని పాలు తెచ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఐదు గంటకు చీకట చీకటగా ఉంటే అది చూసి దడుచుకుంది ఆవిడ ఒక్కసారిగా బెదురు అయిపోయింది ఆ బెదురు పట్టేసుకుని ఆవిడు మంచం పట్టిందాడు మంచం పడితే నేను నాతో చెప్పారు వాళ్ళు నేను వెళ్ళాను ఏమో భయపడ్డాను జడుచుకున్నారు ఎప్పుడు జడుచుకున్నారు ఎక్కడ జరుచుకున్నారు నేను ఇన్వెస్టిగేట్ చేశాను అడిగితే ఆ పాలకు వెళ్ళిందండి కూడా వచ్చిన తర్వాత నుంచి ఇలా అయిపోయిందంటే నేనమ్మా మీరు పాలకు వెళ్ళినప్పుడు ఏం చూసా ఏమన్నా చూశారా అంటే అవునుండ గుర్తొచ్చింది నాకు పాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోరుని నేను చూశాను అది చూసి జరుచుకున్నాను అప్పుడు నేను చెప్పాను అమ్మా చోరుడు కాదు ఆయన ఆయన మన రాజకీయ నాయకుడు మీరు చోరుడు చే అది మీరు పొరపడ్డారు చోరుడు కాదు అది విగ్రహం అది అని చెప్తే ఓ సరే ఆ విగ్రహమే నేను చూసి జరుచుకున్నానా అవునమ్మా అంటే వెంటనే ఆవిడకు భయం పోయింది లేచి కూర్చొని ఎవరరా నాకు ఒకప్పు కాఫీ తెచ్చిపెట్టండి అని అడిగినాడు ఎందుకంటే నీరసం మీద పాపం కాఫీ తీసుకొచ్చారు పోయిందంతే కాబట్టి ఈ భయము వాస్తవంగా వచ్చి బయట నుంచి వచ్చి ప్రవేశించిన భయమేం కాదు ఇది అజ్ఞానకృతం ఎప్పుడైతే జ్ఞానం చేతకు అంటే అర్థం ఏమిటి ఆ భయము యథార్థము కాదు వాస్తవము కాదు అది కల్పితము అన్ని భయాలు కల్పితాలు ఈ ప్రపంచంలో ఏ భయమైనా సరే కల్పిత భయం తప్ప అది యథార్థ భయమేమి లేనే లేదు దాంట్లో ఆత్మస్వరూపానికి అది అచ్చేద్యము అవినాశి దానికి భయపడాల్సిన సందర్భమే లేదు మీరు భయపడుతున్నారంటే ఏదో అనాత్మన ఆత్మపై అధ్యారోపణం చేసుకుని అజ్ఞానం చేత మీరు భయపడుతున్నారు కాబట్టి ఇక్కడ శాస్త్రే అవను ఉపదేశిస్తోంది నీకు జ్ఞానం చేతన మోక్షం వస్తుందని ఉపదేశిస్తోంది కాబట్టి జ్ఞానం చే జ్ఞానం కేవలము ఇంతమాత్రమే పనిని చేస్తుంది ఏమిటి అజ్ఞానాన్ని పోగొట్టుంది కాబట్టి ఆ జ్ఞానం వచ్చే అజ్ఞానాన్ని పోగొడితే వీడికి మోక్షం వచ్చిందనమాట అంటే అజ్ఞానం వల్ల బంధం వచ్చిందనమాట జ్ఞానం వల్ల మోక్షం వచ్చింది అజ్ఞానం వచ్చిన బంధము యథార్థ బంధము కాజాలదు అవస్తుత్వ దర్శనోపత్తి కేవలము వీడు నాకు ఏ బంధము లేదు అని తెలుసుకొనిటే కాబట్టి వీడు జీవుడనబడ్డవాడు వాస్తవంగా తనయందు ఎందు జీవత్వాన్ని ఆరోపించ కూర్చున్నాడు తప్పిస్తే వీడు బ్రహ్మస్వరూపుడే దానికి ఉదాహరణ తద్ధి ద్వితీయస్య చంద్రస్ అసత్వం యత్ అతైరికేణుష్మత నృహ్యతే సో వీడి జీవభావము జీవభావమే కదండి సంసారం అంటే వీడి సంసారము లేక జీవభావము అంటే నానాత్వంతో కూడి ఉన్నటువంటి జీవభావం వీడి జీవుడు అవ్వాలంటే వీడి చుట్టూ నానా ఉండాలి లేకపోతే పరిచ్ఛినుడు ఎందుకు అవుతాడు పూర్ణుడే అవుతాడు కాబట్టి వీడి జీవభావము ఇది ఎలాంటిదంటే రెండవ రెండు చంద్రుల వంటిది రెండవ చంద్రుడు ఒక చంద్రుడు వదులు రెండు చంద్రుడు కనపడతాడు వీడికి ఎందుకని ఈ దోషం చేత అదేదో గ్లాకోమాయో ఏదో దోషం ఉండడం చేత రెండు చంద్రుల కింద కనపడతారు అలాగే వీడికి ఉన్న దోషం ఏమిటంటే దేహమునందు అనాత్మయైన దేహమునందు ఉండే ఆత్మ భావన చేత వీడికి నానాత్వం భాషిస్తూ ఉంటుంది వీడికి రెండు చంద్రులు కనపడ్డారు కదా అని వీడి పక్కన నిలబడి ఉన్నటువంటి అతైమిరికునకు ఆ గ్లకోమా దోషం లేనివాడు చక్కటి కన్ను చూపు రెండు చంద్రుడు కనపడతాడండి కనపడ వాడికి ఒక చంద్రుడే కనపడతాడు వీడు కూడా చక్కగా ఆ కంటికి వైద్యం చేయించేసుకుంటే వీడికి ఒక చంద్రుడే కనపడతాడు ఇప్పుడు ఆ రెండు చంద్రులు ఉన్నారే ఆ నానా అది అజ్ఞాన కల్పితమా లేక యథార్థమా అజ్ఞాన కల్పితం ఈ కల్పితమైన నానా పోయిందా వీరికి కన్ను బాగు చేయించుకున్నాడు కన్ను బాగు ఒక్క చంద్రుడే కనుకుంటున్నాడు అరే ఇంతకుముందు రెండు చంద్రుడు ఉండివి ఇప్పుడు ఒక్క చంద్రుడే ఉందంటే ఇంతకుముందు రెండు చంద్రులు ఉండివా ఉన్నట్లు కనబడివే ఉన్నట్లు కనపడి కాబట్టి ఆ ద్వితీయ చంద్రుడు అది యథార్థం కాదు కాబట్టి ఇప్పుడు పోయింది ఏమిటి అయథార్థమైన ద్వితీయ చంద్రుడు పోయాడు ఆ యథార్థమైన ద్వితీయ చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అజ్ఞానం వల్ల వచ్చాడు అని చెప్పిన జ్ఞానం వల్ల పోయాడు నిజంగా రెండు చంద్రుడు ఉంటే జ్ఞానం వల్ల పోతుందండి అది పరిస్థితి కాబట్టి ఇప్పుడు జీవుడుగా ఉన్నవాడు కేవలము అజ్ఞాన కల్పిత జీవత్వమేది వీడు బ్రహ్మస్వరూపుడే నైవన్న బృహ్యత ఇది చేద మే పూర్వపక్షం నైవన్న గృహ్యత అదే నువ్వు ఇచ్చిన దృష్టాంతం సరిగ్గా లేదయా ఎందుకు దృష్టాంతం సరిగ్గా లేదంటే చూడు ఒక ఆయనకి గ్లొకోమా ఉంది అంటే నా నేనిచ్చిన దృష్టాంతం సరిగ్గా లేదని నువ్వంటే నువ్వు ఇచ్చిన దృష్టాంతం సరిగ్గా లేదని నేను అనలేనా ఏమే నా పూజాత నా మాత్రం తప్పు పట్టటం సో తప్పు పడుతున్నాడు ఎలాగంటే ఇప్పుడు గ్లొకోమా దృష్టాంతం చెప్పావు నువ్వు అవి వైద్యం చేయించుకున్నాడు గ్లొకోమా పోతే ఒకే చంద్రుడు కనపడుతున్నాడు సరే కానీ ఇక్కడ అలా అవట్లేదే వీడు వెళ్ళి క్లాసులో కూర్చున్నాడు శృత అంటారు వాడిని అంటే వేదాంత శ్రవణం చేశాడు అర్థం శృత బ్రహ్మ అంటే క్లాసులో కూర్చున్నాడు వేదాంత శ్రవణం చేశాడు మళ్ళీ ఇంటికి వెళ్తే మామూలే మళ్ళీ కూరలో కూరలో ఉక్కి ఒక్క ఏదైనా పెట్టేస్తున్నాడు మళ్ళీ ఏది మరి ఏ ఇంట్లో అంటారు కూడాను ఏమన్నా మరి వేదాంత శ్రవణం చేస్తున్నారు అంటారు మరి ఇదే ఇలాగే ఉన్నారు మీరు అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నారు ఇదేం వేదాంతం ఉండేది వాళ్ళు కంప్లైంట్ కూడా చేస్తారు వేదాంత శ్రవణం చేసిన దానికి వీడు మళ్ళీ సంసారంలో నానాత్వాన్ని వీడు గ్రహించకూడదే గ్లూకోమా దృష్టాంతం ప్రకారం మరి వీడు గ్రహిస్తున్నాడు సో మీ దృష్టాంతము కుదరదు సో నైవం నగృహ్యత ఇది చేత ఏవం నగృహ్యతే ఇది నా సో ఆత్మస్వరూపాన్ని బ్రహ్మ ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఇంకా వీడు ద్వైతాన్ని చూడ్డు ఇంకా బంధాన్ని భావన చేయడు బంధం వీడికి కానరాదు అనేమి కనపట్టలేదు అలాగా ఇంకా బంధమే కొనసాగుతూ ఉంటాం ఇది చేతి అని ఒక శంక దీనికి అనేక రకాలుగా సమాధానం చెప్పచ్చు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా చెప్తారు బ్రహ్మసూత్ర భాష్యంలో ఇది తత్ తత్వ సమన్వయ ప్రధికరణలో ఉంది శృత బ్రహ్మన పదప్రయోగం చేశారు అక్కడ మరి శృత బ్రహ్మ శృత బ్రహ్మ అంటే వేదాంతం క్లాసులు బాగా అటెండ్ చేసి శ్రవణం అధి చేశాడు శృత బ్రహ్మ ఇప్పుడు ఏం చేస్తున్నాడే ఇప్పుడు మామూలు సంసారం యథాప్రకారంగానే నడిపిస్తున్నాడండి ఆ కోపము ఆ లోభము ఆ లౌభ్యం అన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఎవళ్ళకి ఏమి వెదాల్సడో కూడా వెదాల్సాడు ఇంట్లో వాళ్ళని ప్రాణం తీస్తున్నాడు అదేమిటండి వేదాంతం అంతా మరి అలా ఎందుకు చేస్తున్నాడు అండి మరి అంతేనది ఆ వేదాంతం ఉద్యోగా బ్రహ్మజ్ఞానం వల్ల ఏదో అయిపోతుందని మీరు అన్నారా అలా అవ్వదండి అని అది గౌరవపక్షం మరి ఏమవుతుంది దానికి ఏదో ఉపాసనో కర్మో జోడించాలి అప్పుడే ఫలం వస్తుంది వీడు అదేం చేయలేదు అధ్యతనే ఆ జ్ఞానం ఏం కాలేదు అని పూర్వపక్షం పెద్ద పూర్వపక్షం అది దీని మీద సిద్ధాంతాన్ని అక్కడ విస్తారంగా చెప్పారు ఇక్కడ టెక్నికల్గా మాట్లాడుతున్నారు ఒకప్పుడు భాష్యకారులు టెక్నికల్గా మాట్లాడుతారు టెక్నికల్గా అంటే రిలేటివ్ ఎవ్రీథింగ్ ఈస్ రిలేటివ్ టెక్నికల్ కూడా అవసరమే కదా లాజిక్ కూడా యుక్తియుక్తంగా ఉండాలండి యు షుడ్ నాట్ సెపరేట్ రిలిజియన్ ఫ్రమ్ లాజిక్ ఫ్రమ్ సైన్స్ అండ్ ఫ్రమ్ ఫిలాసఫీ ఎప్పుడైతే రెలిజియన్ని మూడింటి నుంచి సెపరేట్ చేసుకుంటూ పోయారో మీరు ఆ రెలిజియన్ను అది నెయ్యిని మూత పెట్టి పదిహేను రోజుల తర్వాత చూస్తే ఏమవుతుందో అలా అయిపోతుంది అది ముఖవాసన వేసేస్తుందంటారా అలా అయిపోతుంది రెలిజియన్ని ఎప్పుడూ అలా సపరేట్ చేయకూడదు రిలిజియన్ అంటే కేవలము విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఆ విశ్వా విశ్వాసం మీద ఆధారపడి దాన్ని దాన్ని మూఢ విశ్వాసం స్థితికి వెళ్ళిపోకుండా అది పవిత్రంగా నిలకూడదు రిలిజియన్ అవసరం మనకి We need religion, but it should not be separated from these three, from philosophy, from logic, and from science. It's very important. If you don't have a religion, you don't have a religion. This is how one has to carefully understand. So, anyway, coming to the point, we can understand the technical, we can understand the logic. We can understand the anugraha, we can understand the language. కాదురా నువ్వు శ్రవణం చేసావు అంటే ఇంకో చోట చెప్పిన సమాధానం నేను సంగ్రహంగా చెప్తున్నాను నువ్వు శ్రవణం చేసావు కానీ నీ వాసనలు ఉన్నాయే ఈ ఈ శ్రవణ జ్ఞానము నీకు అంట అడ్డం వస్తున్నటువంటి వాసనలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి నీరసంగా ఉన్నాడు బక్క ఉన్నాడు బక్క ఉన్నాడు కదా అని వాడికి టూ థౌజండ్ భోజనం పెట్టేసేసి బలవంతంగా తినిపించేసి అమ్మయ్య వీడి శరీరంలోకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పంపింగ్ చేశాము వీడింక బలవంతుడైపోతాడు అని మీరు అనుకుంటే వాడు అరగంట లోపల వామింగ్ వామిటింగ్ చేసుకుంటాడు ఎందుకని వాడికి అది ఇమ్మడదండి ఎందుకు ఇమడదు ద సిస్టమ్ ఈజ్ నాట్ రెడీ అలాగే వీడు నిద్రలు ఏచేయడంటే కామన్ అవు అసలు కంట్లో కలిగానికి కూడా లేదు వైరాగ్యం వీడిని వేరే అంటే బ్రహ్మ విధ ఆత్మవతి పరమ్మ ఏమవుతుంది ఘోర కొట్టి వద్దీలాగా అయిపోతుంది ఆ వేదార్థం అది వాళ్ళు దృష్టాంతంగా పెట్టి ఈ వేదార్థం వల్ల ఉపయోగాలు ఎదుగుతాయి అయితే అదే దృష్టాంతం అలా చేయకూడదు కాబట్టి ఆహారం తింటే బలం రాదన్నట్టుగా ఉంది కాబట్టి సిస్టమ్ సరిగ్గా ఉంది ఆహారం తీసుకుంటే బలం వస్తుంది కానీ అలాగే వీడి యొక్క మనస్సులో జ్ఞానం ఉదయం ఆ మనస్సు ఎలా ఉందంటే కుళ్ళు నిండిపోయి ఉంది వీరే జనాల్లో ఆగాను ఆ మనస్సు దాంట్లో రాగాలు ద్వేషాలు వీరు దాంట్లో ఆత్మ బ్రహ్మ అంటే వాడికి ఏమర్థం అవుతుంది వాడు ఆత్మ పూర్ణం అంటే వాడేమో మారుతి గారు కొనుక్కుందికి వెళ్తున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి ఆత్మ పూర్ణం అంటే వాడికి ఏమర్థం అవుతుంది ఆత్మ పూర్ణం కాదు కాబట్టి వాడు గడ్డ పడుతున్నాడు అలాగే ఎవరిలో పోయారని దుఃఖిస్తూ ఉంటారు వాడి దగ్గరికి వెళ్ళి ఆత్మ పూర్ణమమ్మా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంత స్వరూపం అని చుట్టుపక్కల వాళ్ళు బరబరా ఇడ్చుకిళ్ళు బయటకు విసిరేస్తారు నేను ఈ సలహా ఇచ్చిన వాడిని అలా చెప్పకూడదు ఎప్పుడూ చెప్పకూడదు దుఃఖంలో ఉన్నవాడికి వేదాంతం బోధించకూడదు ఎందుకంటే దుఃఖము మనస్సుకి ఒక తమ తమ ఒక తమో గుణాన్ని ఆపాదించేస్తుంది జనత్వాన్ని ఆపాదించేస్తుంది ఆ మనస్సు ఏమీ అర్థం చేసుకోలేదు కాబట్టి దుఃఖంలో ఉన్నవాడికి ఆ దుఃఖం ఉపశమించేందుకు చక్కడ ఫిల్టర్ కాపీ కొంత దుఃఖం ఉపశమిస్తుంది అలాంటి పనేదో చేయాలి కానీ అక్కడికి వెళ్ళి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాని అశోచ్యానవ శోచస్వం అని చెప్పుకోను అశోచ్యానవ శోచస్వం ఎప్పుడు చెప్పాలంటే వాడు ప్రసన్నమైన మనస్సుతో వచ్చి ఏ దుఃఖాలు అవి పెట్టుకోకుండా ప్రసన్నమైన మనస్సుతో వచ్చి అయ్యా నాకు మీరు ఏదైనా జ్ఞానాన్ని ఉపదేశించండి నేను నేర్చుకుంటాను అనే శ్రద్ధతో వస్తే అప్పుడు చెప్పాలి అంతేగాని ఎవరో పోయేనప్పుడు వెళ్ళి అశోచ్యానందో సూచస్పందని పుస్తకం తీసుకుని పారాయణ ఈ టీవీల్లో చేస్తూ ఉంటారు అంత అజ్ఞానం ఏమీ సందర్భం ఏముండదు ఏదో భగవద్గీతలో ఏదో చెప్పారని చెప్పేసి చేయడం ఎనిమిదో అధ్యాయం చదివారంటే కొంత శోభ పోలన్న ఏదో చేస్తారు సో కనుక ది ఐడియా ఈజ్ శృత బ్రహ్మనోపి అని ఆ ఈ విధమైన సమాధానం చెప్పాను కానీ శంకర్లు అలాంటి సమాధానాన్ని ఇక్కడ చెప్పట్లేదు నేను చెప్పిన సమాధానం కొంత మనకు అనుకూలమైన సమాధానం చెప్పాను అది నేను ఇంకో చోట చదివాను కాబట్టి చెప్పాను ఇప్పుడు దీనికి టెక్నికల్ సమాధానం చెప్తున్నారు ఏమనుకుంటున్నారో చూడండి సుషుప్త సమాహిత అగ్రహణాత్ అంటే వాడి శంకేమిటంటే చూడు శాస్త్రశ్రవణం చేసినా కూడా ద్వైతమును అంటే భేదమును ద్వైతము అంటే భేదము నానాత్వము ప్లురాలిటీ దానిని వీడు గ్రహిస్తూనే ఉన్నాడు కదా గ్రహించడం అంటే అర్థం చేస్తు అలాగా భావన చేయటం అలా తెలుసుకోవటం అలాగే గ్రహిస్తూ ఉన్నాడు కదా అని శంక దానికి సమాధానం చెప్తున్నారు గ్రహిస్తూ ఉన్నాడు కదా అని గ్రహించని సందర్భాలు కూడా ఉన్నాయి వాటిని చూడు ఇప్పుడు గ్రహించే సందర్భం ఒకటి ఉందండి ఏమిటి భేదమును గ్రహిస్తున్నాడు వీడు అది చూపించి భేదాన్ని గ్రహిస్తున్నాడు కనుక అభేదమును తెలుసుకున్నట్టు సంభవం కాదు అని నువ్వు అలాగే అడ్డంగా వచ్చావు నేనంటాను వీడు భేదాన్ని వాడే ఈ శోకాళ్ల అజ్ఞానే భేదమును దర్శించని స్థితులు ఉన్నాయి అది ఎందుకు రైట్ కాకూడదు కాబట్టి ఎక్కడ సుషుప్త ఈ భేదాన్ని నిద్రలో గ్రహిస్తున్నాడు వీడు లేదు సమాహిత మనస్సు ఏకాగ్రం చేసి ధ్యానంలో కూర్చున్నాడు అసలు మీ వీడి ధ్యానంలో కూర్చుని అలవాటు లేడు వాడు అని కొనుక్కోండి వాడి దృష్టాంతం చెప్పాలంటే మీరు బ్యాంకుకి వెళ్ళి వెయ్యి రూపాయలు డ్రా చేస్తారు వెయ్యి రూపాయలు డ్రా చేస్తే వాడు పది రూపాయలుగా పది రూపాయలుగా పూర్వం అలా ఇచ్చేవారు డబ్బుకు విరిగి ఉన్నప్పుడు ఇంక ఇప్పుడు ఏదో ఇస్తున్నారు డ్రా చేశారు పదివేలు డ్రా చేస్తే వాడు వంద రూపాయలు కట్టిచ్చాడు అది మీరు లెక్క పెడుతున్నారు లెక్క పెడుతున్నప్పుడు మీరు ద్వైతాన్ని దర్శిస్తారా ఎన్నుడు దర్శించారా మీ మనస్సు సమాహితం ఇట్ గెట్స్ పెర్ఫెక్ట్లీ కాన్సంట్రేటెడ్ ఏం ఒప్పుకుంటారో ఒప్పుకోరా పోనా అవుతుందని అనుకోండి సో అది లెక్క ఆ ధనమే ఉంటుంది ధనాన్ని లెక్క ఉండడు లెక్క నోట్లు ఉండవు కేవలము లెక్కే ఉంటుంది కౌంటింగ్ ఎలోని ఈస్దే దేర్ ఇస్ నో కౌంటర్ దేర్ ఇస్ నో కౌంటెడ్ ఓన్లీ కౌంటింగ్ ఈస్దే అన్ దాన్నే సమాధానము ఉంటారు మనస్సు యొక్క ఏకాగ్రత వచ్చేస్తుంది ఆ ఏకాగ్రత ఉన్నప్పుడు మీరు ద్వైతాన్ని దర్శించరు అప్పుడు పక్క వాళ్ళు వచ్చి వీడిని బాగా డిస్టర్బ్ చేస్తే అప్పుడు వాడు ఆ రివరీలోంచి బయటకు వచ్చి కోప్పడతాడు ఏదో నేనేదో పనులు ఉంటే ఎదుగు నన్ను డిస్టర్బ్ చేశారు ముస్లిం చదువుతూ ఉంటారు అప్పుడు అంతే కాబట్టి తెలివిగా ఉన్నప్పుడు ఏకాగ్ర స్థితి మనస్సు యొక్క సమాధాన స్థితి ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు కూడా మీరు ద్వైతాన్ని దర్శించరు అలాంటి అనుభవం అందరికీ ఉంది నిద్రావస్థలో ద్వైతాన్ని దర్శించట్లేదు కాబట్టి ద్వైతాన్ని దర్శిస్తున్నారు కాబట్టి సత్యమం నువ్వంటే ద్వైతాన్ని దర్శించడం లేదు కాబట్టి అసత్యం అని నేనంట అప్పుడేం చేస్తాను అది అని ఎంత టెక్నికల్గా వచ్చారో చూడండి తర్వాత సుషుప్తే అగ్రహణం అన్యాసక్తవది చే వాడు దాన్ని అదేమిటి సమర్థించుకుంటున్నాడు సుషుప్తి ఒక్కటే తీసుకున్నాడు సమాహిత స్థితి పక్కన పెట్టి అవే అలాగో సుషుప్తిలో వీడు గ్రహించకపోవడానికి కారణము ద్వైతం లేకపోవడం కాదు సుషుప్తిలో వీడు ఎందుకు గ్రహించట్లేదంటే అన్యాసక్తవత్ మరో వస్తువు మీద దృష్టి పెట్టినవాడు ద్వైతాన్ని గ్రహించడు దీన్ని భాగవతంలో దత్తాత్రేయ గీతలో అవధూత గీత ఒకటి ఉంది పదకొండో అధ్యాయంలో దాంట్లో భాగంగా దత్తాత్రేయ మహర్షి యొక్క ఉపదేశం ఉంది దాన్ని నేను దత్తాత్రేయ గీత అంటూ దట్ ఈస్ ది నేమ్ విచ్ ఈస్ గివెన్ బై మీ అలా పుస్తకాల్లో ఉందో లేదో నేను గమనించలేదు ఉంటే ఉంది లేకపోతే లేదు సో దత్తాత్రేయ మహర్షి ఓ దృష్టాంతం ఇస్తారు ఇషుకారుడు అని ఉన్నాడు అంటే బాణాన్ని తయారు చేసి ఆ బాణం వంకరగా ఉండకూడదు బాణం వంకరగా ఉంటే గురి తప్పుతుంది బాణం పెర్ఫెక్ట్గా ఉండాలి స్ట్రైట్ లైన్లో ఉండాలి తర్వాత ఆ మొనాది కూడా పెర్ఫెక్ట్గా సిమెట్రిక్గా ఉండాలి అది తయారు చేసేప్పుడు వాడు ఆ దృష్టి కూడా దాని మీదే పెడతాడు సో వాడు ఇషుకారుడు బాణం తయారు చేస్తున్నాడు దత్తాత్రేయ మహర్షి వెళ్తున్నారు దత్తాత్రేయ మహర్షి ఆయన మూడు తలలు ఉన్నాయనుకున్నారు ఒక తలే ఉంది ఉన్న ఒక తల ఎక్కువైపోయి బాధపడుతూ ఉంటే మూడు తలలు కూడా ఎక్కడ ఒకటే తల ఆయనకి ఊరికే మూడు తలలు అన్నది సింబాలిక్ అది సో సో ఆయన అలా వెళ్తే చూశారు వీడిని ఈ షుకారుని చూసి అక్కడ నిలబడ్డారు నిలబడి వీడు ఎలా చేస్తున్నాడా అని పరిశీలిస్తున్నారు ఎందుకంటే ఎన్థూజ్యాసం మహాత్ములు అలాగే పరిశీలిస్తారు దాంతో తప్పే ఉంది పరిశీలిస్తున్నారు పరిశీలిస్తుంటే యూరోప్లో మహారాజు యొక్క ఎంటావురేజ్ అవడం వచ్చింది మహారాజు గారి ముందు బుల్లెట్ బుల్లెట్ మోటార్ సైకిల్స్ తోటి కార్లు అరవడగని ముందు ఈ లోపల మహారాజు గారు మెయిన్ లిమౌ లిమౌజిన్ అండ్ దెన్ ఇంకా వెనకాల బాడీ గార్డ్స్ యొక్క కార్లు అది వచ్చి అటు వెళ్ళిపోయింది ఈయన ఇది చూశారు దత్తాత్రేయ మహర్షి చూశారు ఇది చూసి ఇషుకారుని చూశాడు వాడేమీ చెల్లించలేదు వాడు అలాగే స్థిరంగా ఉన్నాడు ఆ క ఆ ఎంటౌ రేజ్ అంతా విడిపోయిన టెన్ మినిట్స్కి వీడు ఈ బాణాన్ని పూర్తి చేశాడు పూర్తి చేసి పక్కన పెట్టి చెమట తుడుచుకున్నాడు అప్పుడు ఆయనకి వెళ్ళి ఏమోయ్ ఇప్పుడు ఇలా ఎవరు వెళ్ళారో గమనించేవాని అడిగారు మహర్షి అడిగితే వాడు అన్నాడు లేదండి అన్నాడు అంటే ఇప్పుడు మహారాజు గారు ఇటు వెళ్ళారు నువ్వు చూడలేదా అంటే చూడలేదు మీకు ఈ షుకారుడులాగా ఉండాలరా అని దత్తాత్రేయ మహర్షి దృష్టాంతంగా ఇస్తారు సో అన్యాసక్తి ఇంకొక దాని మీద ఆసక్తి ఉన్నప్పుడు మిగతా ఏమీ కనపడవు లేదా నేను రూపాయల నోట్లు లెక్క పెట్టడం అన్నాను ఇది అలాంటిదే మిగతా ఏం కనపడవు అలాగే నిద్రలో కూడా వీడు మరొక దాని మీద ఆసక్తి ఉన్న సందర్భం అది అంచేత ఏమీ కనపడటం లేదు అంతేగాని అసలు ద్వైతమే లేకపోవడం కారణం కాదు అని పొరపక్ష ఇది అర్థమైందంటే పూర్వపక్షం నా నో ఆ అగ్నిమెంట్ ఒప్పుకోం ఎందుకో తెలుసునా సర్వాగ్రహణాత్ అప్పుడు అన్యాసక్తుడు ఏదో ఒకదాన్ని గ్రహిస్తూ ఉంటాడు అరే అసలు నిద్రలో ఏది గ్రహింపబడటలేదు ఏదో ఒకదాన్ని గ్రహిస్తూ మిగతా దాని నుంచి వీడు మనసు వ్యావృత్తమైపోయింది కాబట్టి మిగతాది గ్రహింపబడట లేదు అని కాదు ఇక్కడ అసలు ఏది గ్రహింపబట్టలేదు కాబట్టి అగ్రహణము అంటే ద్వైతము యొక్క అగ్రహణము అది సుషుప్తి అవస్థ యొక్క లక్షణముగా ఉన్నది కాబట్టి సుషుప్తి అవస్థ ఎనిమిది గంటలు నిద్రపోతారు మీరు దాంట్లో పన్నెండు గంటల తెలుగుగా ఉంటారు ద్వైతం ఉన్నది సో ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు ఇరవై గంటలు నిద్రపోతారు సో మొత్తం మీద యావరేజ్ అవుట్ చేసినట్లయితే లైఫ్ని ఓ రోజు లెక్క కాదండి సెకండ్ షో సినిమాకి వెళ్తే మూడు గంటలు నిద్రపోతారు అది కాదు లెక్క లైఫ్ని యావరేజ్ అవుట్ చేసుకుంటే ఫిఫ్టీ నిద్రపోతారు ఫిఫ్టీ పర్సెంట్ తెలివిగా ఉంటారు రఫ్గా సో ఈ ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్న నానాత్వము సత్యము ఈ ఫిఫ్టీ పర్సెంట్లో ఉండే నానాత్వ అభావము అదే అసత్యము నువ్వు ఎలా చెప్పగలవు ఇదే ఎందుకు సత్యం కాకూడదు జీవితంలో ఫిఫ్టీ సత్యమా మిగతా ఫిఫ్టీ అసత్యమా హౌ యూ కన్సే మేబీ ఆ ఫిఫ్టీ సత్యమును ఈ ఫిఫ్టీ అసత్యమేమో దిస్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద నోన్ దవర్ చేంజింగ్ రైట్ దట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సిస్ట్ ఆఫ్ ది అన్నోన్ అండ్ ది which is associated with a general sense of well-being Is <laughs> there anything that is <laughs> happening here? There is <laughs> nothing that is happening here That's why there is a lot of wisdom and wisdom Because there is a lot of wisdom and wisdom There is nothing that is happening here There is nothing that is happening here That's why we are doing this We are going to continue to do this పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశ్శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ